హరిహి రెండవ అధ్యాయం జపాలకి జడివానలు కురుస్తాయా అర్ధరాత్రి దాటాక తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక తిరుమలేసిన గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గణగణమని మోగుతున్నాయి అంతకు ముందు అలా జరగలేదు అనూహ్యమైన అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కుబడి లేచారు స్థానిక పౌరులు సత్రవుల్లోని యాత్రికులు ఆదరాబాదరా పరుగులు తీశారు ఆలయం వైపు శ్చర్యం అనుమానం ఆందోళన ఆ సమయంలో దేవాలయం దగ్గరకు చేరిన వాళ్ళందరి మొహాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఎలా జరిగింది ఎలా జరిగింది అనుకుంటూ అంత ప్రశ్నల వర్షంలో తలసిపోతున్నారు నిజానికి నేరు లేక తిరుమల ఎండిపోతుంది నేను తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వెళ్లిన మరుసటి సంవత్సరమే తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు మరో రెండు చిన్న చెరువులు ఒక ఆల్వార్ ట్యాంక్ మరొకటి శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్నవి కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి ఇప్పటి పాపనాశన రిజర్వాయర్ అప్పటికి ఇంకా నిర్మాణంలో ఉంది కొండ మీద అడపా తడపా నీటి అవసరాలకు ఉపయోగపడే మూడు నాలుగు బావులు కూడా అడుగుండిపోయే పరిస్థితి ఏర్పడింది తిరుమలలో నీటి వినియోగం మీద అప్పటికే ఆంక్షలు విధించారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఈ ట్యాంకుల్లో బావుల్లో నీటి మట్టం పెరుగుతూ ఉండేది అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం కానీ వరుణ దేవుడు కరుణించలేదు ఉన్న నీటి నిల్వల్ని ఇంజనీర్లు అంచనా వేసి మరో మూడు నాలుగు వారాలకి మించి సరఫరా చేయలేమని పేల్చారు అయినా ఇంకా వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని ఒకవేళ వర్షాలు కురవకపోతే ఈ ప్రశ్నకు నాకు రెండు పరిష్కార మార్గాలు కనిపించాయి మొదటిది తిరుపతి నుంచి కొండ ట్యాంకర్లలో నీళ్లు రవాణా చేయించడం రెండోది నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రికులకు విజ్ఞప్తి చేయడం ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు ఈ ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఆరు వేల జనాభా తిరుమల్లో ఉంది ఇంకా రోజుకి పాతిక వేల దాకా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాన్ని నిరోధించాలా నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాల ధర్మకర్తలు ప్రకటించడం సబబా కాకపోతే మరి ఏం చేయాలి బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అందుకనే నేనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లలో నీళ్లు తెప్పించడం ప్రారంభించాను అవైనా ఆలయం మెయింటెనెన్స్ మాత్రమే సరిపోతాయి ఇది చేస్తూనే మరో ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా ఉందా అంటూ కూడా నేను శోధన సాగించాను ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారు వేద వేదాంగాలను అవపోసం ప్రముఖ పండితులు ఉప్పులూరి గణపతి శాస్త్రి నేను సంప్రదించడం జరిగింది ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం గణపతి శాస్త్రి గారిని పద్మవిభూషణ్ తో గౌరవించింది ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు యజ్ఞాలు చేయటం భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ సిద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలను ఆచరించడం సన్నగిల్లటం వల్ల అలాంటి మహాకార్యాలు నిర్వహించగల వేద పండితులు కొనుమరుగైపోతున్నాయి తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు కాబోదు ఒక మహాయాజ్ఞకుని వచ్చే సూట్టిపడే శాస్త్రి గారి మొహంలో వైదిక కర్మల పట్ల సామాజిక సమస్యలకు అది ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం నన్ను ఆకట్టుకున్నది ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుందనే ఆశ కలిగింది శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంలోనే నలభై సంవత్సరాలు గడిపారు వ్యాకరణ తర్క వేదాంత మీమాంస న్యాయ నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించతే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యపడదు ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి అని ఆ సంభాషణలో నేను అర్థం చేసుకున్నాను దాంతో శాస్త్రి గారి మార్గదర్శకత్వం మీద గురి ఆశ కూడా నాలో పెరిగాయి శాస్త్రానుసారంగా ఏం చేయాలంటే అది ఎలా చేయాలో అలాగే కత్రకరణ సిద్ధిగా చేయడానికి చేయించడానికి నేను సిద్ధమయ్యాను అప్పటి నా లక్ష్యం ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాగించాలి యాత్రికులకు సహాయపడాలి గణపతి శాస్త్రి గారు వరుణజపును నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడని తరుణోపాయం చెప్పారు అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు కానీ తానుగా వచ్చి చేయించలేనంటూ అనారోగ్య కారణాల వల్ల తన ఆసక్తని వ్యక్తం చేశారు అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ రుత్విక్కుల్ని పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహింపజేయవచ్చు వివరించారు చివరికి నవంబర్ ఒకటి నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించారు కానీ అది జరగలేదు వాయిదా పడుతూ వచ్చింది ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో అశోచ్యమన్నారు మరో రోజు మరో పండితుడికి అనారోగ్యం ఉన్నారు మరో పండితుడికి మరో రోజు మరో సమస్య ఓ ప్రక్కన భూగర్భం రిజర్వేర్లో నీటి మట్టం రోజు రోజుకు క్షీణించిపోతుంది మరో వారం రోజులకి మంచి నీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులు ఎత్తిశారు ఆశ పెట్టుకున్న వరుణజపం ఆరంభానిక రకరకాల ఆటంకాలు అలా వారం రోజులు గడిచిపోయాయి నేను సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నాను ఏంటి పరీక్ష ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా చివరికి ఎలాగైనా సరే నవంబర్ ఎనిమిది నుంచి వరుణ దీపం చేసి తీరాలని నిర్ణయించింది భగవంతుని ఆమోదం అయిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా నవంబర్ ఏడున అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆలయం తలుపులు మూసి ఉన్న తిరుమల బిర్లు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలోని బంగారు భారీ గంటల గణగణ మోకాయి తిరుమల ఒక్కసారి ఉరికిపడి లేచింది జనం లేచి పరుగులు ఎత్తారు ఈ గంటల మూత ఎక్కడి నుంచి అనుకుంటున్నారు టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మూత ఆలయంలోంచి అని అర్థమైంది ని నమ్మలేని స్థితి అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తడాలు వేశాం కదా ఈ గంట మూత ఎక్కడిది అన్న సంభ్రమాశ్చర్యాలు వాళ్ళను ముంచెత్తాయి లౌకిక ఆలోచనాధరణలో అందరూ ఎవడో యాత్రికుడు ఉంటాడు వాడే పని చేసి తలుపులు తీయించడం కోసం అనుకున్నారు ఏమైతేనే సుప్రభాత సేవ కోసం తెల్లవారుజామున మూడు గంటలకు తలుపులు తీయాలి తీసాం మూల గాలించాం గంటలు ముగించిన శక్తి ఎవరా అని గర్భగుడిలో మూల తప్ప మరో శక్తి కనపడలేదు అప్పుడు నాకు అనిపించింది వరుణజపానికి శ్రీవారి ఆమోదం లభించిందని తెల్లవారితేనే వరుణజపం ప్రారంభం కావాలి అంతకు ముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయిన తీర్పులు సైతం ఆ రోజు వచ్చేసాను వరుణజపంలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కొందరు పండితులు పుష్కరిణిలో ఛాతీలో నీళ్ళలో నిలబడి జపం చేయాలి మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేయాలి మరో ప్రక్క వరుణదేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి అలా మూడు రోజులు చేశాక మూడో రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మంటపంలో స్నపన తిరుమంజనం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది తిరిగి నాలుగో రోజు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి కార్యక్రమం సజావుగా జరుపుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సహస్ర కలశాభిషేకం చేస్తారు అలా రుత్విక్కుల వేద మధ్య మూడు రోజుల కార్యక్రమం సభ్యంగా జరిగిపోయింది మూడో రోజు సాయంత్రం స్నపన తిరుమంజనం దాకా ఏ విశేషమూ లేదు ఎక్కడా మబ్బులుగా అమ్మే ఛాయలు కనపడటం లేదు సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు సరే ఏం చేస్తాం మన ప్రయత్నమా చేసాం అనుకుంటూ నాతో సహా రుత్కులంతా ఉత్సవ విగ్రహాలని పుష్కరిణి నుంచి తీసుకొచ్చి ఆలయం వైపు నడుస్తున్నారు అక్కడ నుంచి అక్కడికి కలిపి ఓ వంద గజాల దూరం ఉంటుందేమో కన్నీళ్ళే తప్ప వర్షం నీళ్లు లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరుల వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి క్షణాల్లో ఆకాశం ఉరిగింది కుండపోతగా వాన ప్రారంభమైంది ఎంత ఉద్ధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది మామూలుగా అయితే ముందు జాగ్రత్త చరిగా విగ్రహాలకి ఛత్రం పడతారు ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక ఛత్రాలు తేలేదు దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముందైపోయాం అలా మొదలైన ఆ కుండపోత వన మర్నాడు ఉదయం ఏడు గంటలకి సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యేదాకా నిరాటంకంగా కురుస్తూనే ఉంది సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో వేశారు భూగర్భం రిజర్వాయర్ పొర్లి ప్రవహిస్తోంది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్రహిత్నంగా శ్రీనివాసుడికి నమస్కారం చేశాను విచిత్రం ఏమంటే తిరుమల మిరుల చుట్టుప్రక్కన తిరుపతి రేణికుంట కాళహస్తి రైల్వే కూడూరుల వైపు ఎక్కడా ఆ వర్షం ఛాయలు కూడా కానరాలేదు ఒక్క తిరుమల కొండను మాత్రమే జడివాణ ముంచెత్తుంది ఆ రాత్రి ఆ సంఘటన కాకతాళీయమా వేద శక్తి ప్రభావమా భక్తులనున్న ఆ దేవుని అనుగ్రహం